श्री गुरुदेव मे हो करेगो सुहितो परो आलोय पवायन मनोरम पद वस्ताद शिखदियो खजिन कथन बुद्धो वाचा यो शास्त्र विधि सुतिर आ गुरुदेव बुद्धयाव निता పదిహేడో అధ్యాయుల యొక్క సంగతి యొక్క సంబంధం ఇట్లు ఉండదు పదిహేనవ అధ్యాయంతో గీతశాస్త్రం పూర్తయింది ఇది ద్వితీయతమం శాస్త్రం అని ఆఖర శ్లోకంలో ఉంటుంది గీతాశాస్త్రం పదిహేనో అధ్యాయంతో పూర్తి పదహారు అనుబంధించడం అంటే ఒక చోట తొమ్మిదో అధ్యాయంలో రాక్షసి ఆసు ప్రకృతి మోహిని క్షిత అని వచ్చింది అక్కడ వివరం చెప్పలేదు ఇంకా పదాలు మాత్రమే ప్రయోగించాలి రాక్షసి ప్రకృతి ఆసు ప్రకృతి అనే శబ్ద ప్రయోగమే చేసేది తప్ప వివరణ చెప్పలేదు ఎటువంటి అనిస్తూ ఉంటుంది కొద్దిగా అంటే అసురులకు చేంజ్ అయినది రాక్షసులకు చెంది దేవతలకు చేంజ్ అయినది కొంచెం ఆ వివరాలు తప్పితే బాగుంటుంది అధ్యాయం పెట్టారు ఇది అపెండిక్స్ పదహారో అధ్యాయం అపెండిక్స్ గా ఇది ఇప్పుడు అపెండిక్స్ టూ పదిహేడు అధ్యాయ ఈ యము దానము తపహ అని మూడు కర్తలు ఉన్నాయి యజ్ఞము అంటే సమష్టియల సమష్టి కొడకు మీరు చేసేటువంటి ఆరాధనకు యజ్ఞము అంటారు నేను కొంచెం ఆ సమాజంలో వచ్చినటువంటి మెసేజింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే గుణదోషాలను పరిశీలిస్తూ ఈ విచారణకైతే నా స్వభావం సమర్పించిన పెద్దపడి ఉండండి ఇప్పుడు యజ్ఞం అనేది యజ్ఞం అది చేస్తూ ఉంటాను ఆ యజ్ఞం చేసి మనం మనం సమస్య ఒక సేవ చేస్తున్నామని అనుకుంటున్నాం అదేమనుకుంటారంటే యజ్ఞం అంటే ఈరోజు దేవతలకి మనం హోమాల్లో చేసి ఇస్తే మన కోరికలు తీసుకొచ్చేస్తారా దేవతలు అని అనుకుంటారే అంటే అసలు యజ్ఞం కాబట్టి లేదు అప్పుడు ద స్పిరిట్ ఆఫ్ యజ్ఞం దాన్ని తెలియకుండానే తెలుసుకోకుండానే ఏవో యజ్ఞాలు చేస్తూ ఉంటారు యజ్ఞము అంటే సమష్టికి మనం చేసే ఆరాధన లేఖ సేవ అని యజ్ఞము ఉంటుంది అంటే యజ్ఞంలో దేవతలకు సమస్యలను సమర్పిస్తారు దేవతలు అంటే మీ చుట్టుముట్టు ఎక్కడా లేదు సమష్టి బ్రహ్మాండంలో భాగంగా ఉన్నారు సూర్యునికి మీరు హోమం చేశారనుకోండి మనుష్యుని సమర్పించారనుకోండి సూర్యుడు అంటే బ్రహ్మాండో ప్రకాశింప చేస్తూ ఉంటే ఒక మహాశక్తి చంద్రుడికి అంటే రకం అలాగే ఇంద్రుడు ఇంద్రుడు అంటే వర్షాధిపతి వర్షానికి పర్జన్యాధిపతి వర్షాధిపతికి మీరు హోమం అంటే ఆ సమష్టిని మీరు ఆకర్షిస్తున్నారు అనర్థం అంతా వ్యాపించి సమస్య బ్రహ్మాండము నిలబడుతూ నిలబెడుతూ ఉండే ఏ ఈశ్వరీయ శక్తులు అనేకానేకము అనేకానేక రూపములలో ఉన్నది ఈశ్వరీయ శక్తి అది అది బలము వాటిని మనం ఆరాధించుటే ఏంటి ఉంది ఇక దానము అంటే మీ చుట్టూ ఉండే సమాజములకు మీరు చేసేటువంటి సేవ దానము తపస్సు అంటే మీకు మీరు చేసుకునే సేవకి తపస్సు అని చెప్పి వ్రతాలను చేసి తిరి పుణ్యాన్ని సంపాదించారు కాబట్టి ఒకటి తన దేహములకు మనస్సులకు ఉద్దేశించి చేసేటువంటి అనుష్ఠానానికి తపస్సును సమాజాన్ని ఉద్దేశించి చేసే కారణానికి దారుణము సమస్య బ్రహ్మాండమును ఉద్దేశించి చేసేటానికి యజ్ఞము అని దేవుడు మూడు కర్మలు యజ్ఞదాన తప తర్వాత చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు ఈ మూడింటిని ఇంటి పెట్టగ మూడింటిని మీరు ఆచరిస్తూ ఉండండి రోజు దేహంలో ఆరోగ్యంగా అచ్చపెట్టుకోవడం కోసం తపస్సుని మీరు అరిపెట్టుకోండి తపస్సుని ఇంటి పెట్టేస్తే రోగిస్సు నడిపడతారు జనులు తపస్సు లేకపోవడం చేతనే డయాబెటీస్ ను బీపీ ను ఇలాంటి వ్యాధులకు తపస్సు లేకపోవడం చేతనే తపస్సు చేస్తా ఈ వ్యాధి దానము లేకపోవడం చేతనే సమాజంలో వేద రకంగా పెరగడం ఇలాంటిది ఒకలేమో లఘునలా పౌరుస్తుంటూ పోతారు సమాజానికి సరిగ్గా ఇవ్వడం అదో సమస్య యజ్ఞ భావనతో మనం దేవతలను ఆరాధించాలి మూడు మూడు లెవెల్స్ లోనూ మనిషి అనుష్ఠానం చేయాల్సి ఉంటుంది నిజమే యజ్ఞ దానం తపఃకర్మ్యం కార్యవేకత చక్క శిక్షణ చెప్పబోతున్నారు ఈ మూడింటినీ చేసేప్పుడు శ్రద్ధ అనేది అత్యావశ్యం ఆ శ్రద్ధల గురించి ప్రత్యేకంగా చర్చ చేయాల్సిన సందర్భము దళదు అందుకోసం ఈ అధ్యాయము వచ్చేసి ఇది సంగతి అంటే తర్వాత ఈ అధ్యాయానికి ఇంకో సంగతిని చెప్పచ్చు అంటే సంగతిలో రెండు మూడు నాలుగు రకాల సంగతులను చెప్పుకుంటా భాష్యతుల యొక్క ఈ పద్ధతి విధంగా శైలి ఎలా ఉంటుంది ఇంతకుముందు అధ్యాయం పదహారు అధ్యాయం అంతముందు శాస్త్రము యొక్క ప్రసక్తి వచ్చింది తస్మాత్ శాస్త్రం ప్రమాణంటే అనేది ప్రసక్తి వచ్చింది సో ఈ శాస్త్రమిది ఈ శాస్త్రము తర్వాత శ్రద్ధ శ్రద్ధ కూడా అనేక సందర్భాల్లో ప్రసక్తి వచ్చింది శ్రద్ధలా లభతే కాబట్టి శాస్త్రము శ్రద్ధ ఈ రెండింటికి మధ్యన ఎటువంటి సంబంధం ఉంది ఉండాలి అనే ప్రసక్తి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు దానికి అర్జునుడు కృష్ణ లేదు కాబట్టి శాస్త్ర విధిని వీడిపెట్టేసి ఎవేవో హోమాలను కర్మలను చేసుకుంటూ పోతే దాని వలన వాడికి యుగము లేదు పరమూ లేదు అని శ్రీకృష్ణుడు కొంత పౌరుషంగా మాట్లాడతాడు అది చేసి వాళ్ళలో మీకు శ్రద్ధ కనపడింది అనుకో అంటే శాస్త్ర ప్రక్కన పెట్టి శ్రద్ధను పట్టుకున్నట్లయితే దానితో శ్రీకృష్ణుడు నిందించేటట్లుగా కనపడుకోస్త్రీ విద్య పర్వతే కామకారహ ఇత్యాది కాబట్టి శాస్త్రానికి శ్రద్ధది పరస్పర సంబంధం ఎట్టిది దేనికి ఎత్తి ప్రాముఖ్యము ఇవ్వలేను అనే ఒక శంక కలగడం సహజం ఆ శంకకు సమాధానంగా ఈ అధ్యాయం వస్తుంది కాబట్టి అసలు ప్రారంభంలోనే శ్రీకృష్ణునితో ప్రశ్నను వేవనెత్తుతున్నాడు శ్రద్ధ వేరు ఒక వ్యక్తి అందు శాస్త్రము ఉంటుంది అంటే అధ్యయనం చేసి కర్మము తెలుసుకుని ఉంటాడు శ్రద్ధ ఉంటుంది ఇప్పుడు ఉదయించే సూర్యుడికి అధ్యయస్తున్నాడు ఆ మంత్రము దాని అర్థము ఆ క్రియ యొక్క ప్రాముఖ్యము అన్నీ వాడికి తెలుసుంటాయి వాడు ఎంతో ప్రేమతో అవు వేయించే సూర్యుడిగా అధ్యాన్ని ఇస్తారు కాబట్టి అది తెలుసుకున్న దాని మహిమ ఆ స్త్రీయ యొక్క ప్రాముఖ్యం ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో దాన్ని ఎంతో శ్రద్ధతో చేస్తారు కాబట్టి ఒక వ్యక్తి ఏమి శ్రద్ధ ఉన్నట్లయితే అది ఎంతయూ ప్రశంసించదగిన పరిస్థితి కానీ కొంతమందిలో శాస్త్రం ఉంటుంది శ్రద్ధ ఉండదు మనకు అలాంటి వాళ్ళు కనపడతారు ఎక్కడైనా పండిత సభ పండిత సభలకు వెళ్ళాలి పండితులకు కనపడాలంటే ఎక్కడికంటే అక్కడ పండితుడు కనపడతారు పండిత సభకు వెళితే అక్కడికి పండితుడు మంచి పండితుడు కానీ అసలు ఏమీ శ్రద్ధ ఉండదు శాస్త్రం తెలియని విషయం ఏమీ ఉండదు కానీ ఆ సభ ఎందుకు కాదు ఆ సభలో జరిగే వాళ్ళు చర్చ చేసేటువంటి యజ్ఞ యజ్ఞ గానీ విషయముల యొక్క ప్రాముఖ్యమైన కానీ దేని ఎందుకు శ్రద్ధ ఉండదు అసభవ ప్రజాస్తున్నారు శాస్త్రం వచ్చును తన పీస్ తను బాగా ప్రజెంట్ చేసేసి దక్షిణ దేశంలో లేఖకము తప్ప శ్రద్ధ అది అధినసనీయమైన పరిస్థితి కాదు మనకు అటువంటి వాళ్ళు కనపడతారు ఇంకో పరిస్థితి ఎలా ఉంటుందంటే శ్రద్ధ ఉంటుంది శాస్త్రమున ఇప్పుడు దీని మీద అత్యంత మౌలికమైన విచారము ఒక దానిని జ్ఞానదేవుడు జ్ఞానేశ్వతిలో చేస్తున్నాడు ఈ సందర్భంలో ఆయన మౌలికమైన ప్రశ్నలు లేవనెస్తే శాస్త్రము అనేదాన్ని జ్ఞానము అని కూడా అనొచ్చు శాస్త్రముగా జ్ఞానమన్నా ఒకటే శ్రద్ధంగా భక్తంగా ఒకటే రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి జ్ఞానము భక్తి ఈ రెండింటికి మధ్యన ఒక టక్కర్ ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వేరెత్తుకున్నాడు అని జ్ఞానదేవుడు ఒక విచారాన్ని వేరెత్తాడు ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి జ్ఞానము ఏది ప్రధానము ఏది యొక్క స్థానము ఎత్తిది దీన్ని మనం తెలుసుకోవాల్సిన లోకంలో అనేక రకాల ప్రచారాలు ఉంటాయి అసలు నిజానికి అనేది సెక్ట్ చెప్తా ఇంగ్లీష్ పదం ఒకటి కానీ సో దాన్ని చేతిలోకి ఎలాగా అనుభవం చేస్తారు సంప్రదాయంలో వస్తా సంప్రదాయమే ఉంటారు నేను ఏదైనా బ్రిటన్ గవర్నమెంట్ చెప్పండి నాకు ఈ సంప్రదాయములు ఎవరైతే గలమో వాటన్నిటి ఎందు మూలమునందు శ్రద్ధ ఉంటుంది శాస్త్రము ఉండదు శ్రద్ధ ఉంటుంది ఉండదు రమణ మహర్షికి టెంపుల్ కట్టిస్తారు ఆ టెంపుల్లో తూపులో వీచేస్తారు చాలా శ్రద్ధగా చేస్తారు ఆయన చెప్పిన పాఠం అవదేశ పాఠం కానీ లేకపోతే సందర్శనం కానీ అసలు వాళ్ళకి ఏమీ తెలియదు టెంపుల్ మాత్రం కట్టిస్తారు అభిషేకాలు వీచేస్తారు శ్రద్ధ ఉన్నది శాస్త్రం ఉన్నది శంకరపక్షం అంటే మీరు వెళితే అక్కడ శంకరంగా విగ్రహం పెట్టి ఈ రోజు అభిషేకం చేస్తూ ఉంటారు అక్కడ శంకరభాషంలో మీరు పంచి చదివితే వాళ్ళు వేలమోహం వేసి చూస్తారు మీకు చెప్పి ఏదో మీకు గీకటి నాటం చదువుతున్నట్టుగా ఉంటుంది శ్రద్ధ ఉంటుంది శాస్త్రం కొంతమంది స్వాములు చాలా గంభీరమైన వేషాన్ని వేస్తారు వారు ఎక్కడికి పెడితే అక్కడికి రాదు ఏది ఎవరితో పడితే మాట్లాడదు చాలా పోస్టర్ చాలా ఉంటుంది చుట్టూ శిష్యులు ఉంటారు వారు ఆ పోస్టర్ని ఆ మనీ చది ఇత్యార్థులను పుణ్యత గిజులను అంటే ఆ దండట అమండలలను పట్టుకుని ఉంచుతా ఒక పర్టికులర్ వేషము ఒక విధంగా వీగుట కిలకధారణము ఇత్యాది విషయాల్లో అత్యంత ఉన్నత స్థాయికి చెందిన శ్రద్ధను చూపిస్తూ ఉంటారు దాని శాస్త్రం సున్నా అటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడైనా ఒక చోట శాస్త్రము శ్రద్ధ రెండు ఉన్నట్లయితే అది అత్యంతము శ్రేష్టమైన మాటలు మనం అమ్ముకున్నాం ఇది అటువంటి పరిస్థితి చాలా అదుపుగా కనపడుతుంది ఈ విధంగా శ్రద్ధ ఉంటుంది శాస్త్రం ఉండదు నిజానికి కల్ప్స్ అన్ని కూడా శ్రద్ధ ఉండి శాస్త్రము లేని దానికి వర్బీ ఎక్స్ప్రెప్షన్స్ ఉంటే ఉండొచ్చు ఇది ఒకటి సంగతి గమనించాల్సి కొంతమందిలో శాస్త్రము ఉండదు శ్రద్ధ ఉండదు వాళ్ళు లౌకికులు వాళ్ళకి ఆత్మజ్ఞానము దానికి సంబంధించిన సమాచారము వాళ్ళ విషయం ఉండదు ఈ పూజా ఇత్యానికి శ్రద్ధ ఉండదు వాళ్ళు క్లబ్బుల్లో లెక్క కార్యక్రమంతో శాస్త్రము లేదు శ్రద్ధ సో ఈ విధంగా నాలుగు పరిస్థితులు నిర్మాణమయ్యే ఎక్కడైనా రెండు అంశములు ఉంటే ఇది క్లేర్ అవుతుంది ఫోర్ థింగ్స్ వస్తాయి కాబట్టి ఈ విధముగా నాలుగు అంశములు నాలుగు పరిస్థితులు మనకి సమాజంలో కనపడుతూ ఉంటాయి దీని విషయమై ఒక సమగ్రమైన విచారము ఆవశ్యకము అనే ఉద్దేశం పెట్టి అర్జునులు ప్రశ్నించడము శ్రీకృష్ణుడు చర్చించడము ఒక అనుబంధం కింద అపెండిక్స్ కింద పరిహర పరిహర వర్షాయంలో విద్యాశాస్త్రంలో కట్టడమైనది అది దాని సంగతి తర్వాత జయదేవుడు జయదేవుడు జ్ఞానదేవుడు జ్ఞానేశ్వరి అనేటువంటి గీతా వ్యాఖ్యానంలో ఈ పాయింట్స్ బాగా లేవనొచ్చాడు లోకంలో కొంతమంది మహాత్ములు ప్రచారం ఎలా చేస్తారంటే మీకు భక్తి శాస్త్ర జ్ఞానం అక్కర్లేదని ప్రచారం చేస్తారు దాని మీద కథలు కూడా పెడతారు కథలు ఏమిటాయి కథ ఒకటి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అజామణి కథ ఒకటే కాదు దాంట్లో ఉన్న ఒక మతలభూ వ్యవహారం కూడా ఉంది అది కూడా ఆ విజ్ఞానంలో భాగం సాధారణంగా మీరు అజానంలోని కథను ప్రవచనం చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు కూడా ఆ భాగవత్వంలో ఉన్న సగం కథనే ఎదుగుదరు మిగతా సగం ఉందని కూడా వాళ్ళు ఎక్కడ భూ ఉపాఖ్యానం దగ్గర ఈ పరిస్థితే ఉంటుంది ధృవ భూవునికి విష్ణువు కనపడి కోరికలు తీర్చేసేడు ఏమేమో ఉన్నత స్థానాన్ని పొందేసేడమే ఎదుగుదలు కానీ తర్వాత ఇంకో సగం కథ ఉంది అలాగే అజానుడి వైకుంఠాన్ని వెళ్ళిపోయాడనే కథ ఉంది తప్ప తర్వాత ఉన్న కథ ఎవడదు అజానుడి కథ ఎలా చెప్తారో తెలుసిన ఏంటి ఈ శాస్త్రాలు లేవు ఇవన్నీ ఈ గీతలు ఈ శాస్త్రాలు ఈ ఉపనిషత్తులు ఈ పాఠాలు ఇవన్నీ ఇంటికి ఎవరొచ్చు దీని వల్ల ఎన్ని ఉపయోగం లేదు మనకి భక్తి చాలు జ్ఞానం అక్కర్లేదు ఆ భక్తికి కూడా భక్తి అనేదానికి నిదర్శనకి ఎలాగ భక్తి అంటే నామానికి మీరు చెప్తూ ఉన్నాను అంటే డైరెక్ట్ ఉంటారు నారాయణ నారాయణ నారాయణ నారాయణ అనుకో ఉండడండి సరిపడుతుంది కాబట్టి అలా అనుకుంటే మధ్యలో మనస్సు కోట పోతూ ఉంటుందండి నారాయణ అని మనస్సు ఓడి అనుకుంటుంది చేతి టాటర్లాగా మనస్సు కోట పోతూ ఉంటుంది అని కూడా పరా తల్లి కదా అని దృష్టాంతాలు చెప్పి మీరు నారాయణ అంటే ఆ పదానికి కూడా అర్థం జరిగొచ్చు అసలు నారాయణుడి భావన కూడా జరిగొచ్చి పదానికైతే నారాయణ అనిపిద్దామని చాలా మంది ప్రయత్నం చేశారు ఆయన అనంతారాయణ అంటే మనసమ్ముడు ఉన్నాడు పోతాడు ఇంకా ఒకసారి నారాయణ అనిపిద్దాం అయితే దానికి వెళ్తాడేమో కథలు కదా అని ట్రై చేశారు ఆయన ఇది కొబ్బరి పీచు చూపించాడు ఇదేమిటో చెప్పడం నేను అంటే నారాయణ ఇస్తాడని స్థలం అయినట్టు అవుతున్నప్పటికీ మీతో సగం మరో ఉపాయం చెప్తామండి కొబ్బరి పీచు చూపిస్తే ఆయన తీచు చెప్పాడు కాబట్టి అంటే మీరు నచ్చింటే ఎలాగో అలాగో ఓసారి నారాయణ ఆనిస్తే వేసినాడు ఏమీ తెలియనక్కర్లేదు జ్ఞానం అనేది నష్టం లేదు చాలు ఈ భక్తి ఆచార్యులు కొంతమంది పోయిందే బయలుదేరి వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇచ్చేసారంటే సమాజంలో మీకు ఏమీ తెలియనక్కర్లేదు తెలిసి చేయక్కర్లేదు కలిగే తెలిసి చేయక్కర్లేదంటే అర్థం సరిగ్గా చేసినా చేయకపోయినా పర్వాలేదు అని అర్థం తెలిసి చేయడం వలన సరిగ్గా చేయడం వలన ఒకటే తెలిసి చేయక్కర్లేదంటే మీరు సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు మీరు బతుకుంటే చాలు అనే మెసేజ్ ని సమాజంలోకి తీసుకుంటే సో మీకు సమాజంలో అర్థం ఈ మెసేజ్ బాగుంటుంది మా కథలా ఉంటుంది అసలు ఇది వైకుంఠానికి వెళ్ళినట్టుగా స్వప్నం వస్తుంది ఇది వైకుంఠానికి వెళ్ళినట్లే వీరికే నారాయణ అనే వైకుంఠానికి వెళ్ళినట్టు అది అంత విషయం ఏం సో స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో ఆ స్వప్నాన్ని చూసి ఒక్కో వైకుంఠానికి మనం వెళ్ళాలి నడటానికి మనం వెళ్ళకూడదు అని నిశ్చయించుకుని నిద్రలేసి మొన్నడు ఆయన హరిద్వారికి వెళ్ళి అక్కడ తపస్సు చేసి అప్స్వరూపాన్ని తెలుసుకుని కృతాస్థుడైనాడు అని చెప్తారు అదంతా మీకు ప్రత్యేకంగా ఉండదు ఈ స్పష్ట కాస్త ఉంటుంది వెరీ అన్ఫార్చునేట్ వే ఆఫ్ మెసేజ్ ఆ మెసేజ్ రాంగ్ మెసేజ్ పీపుల్లో ఉంటుంది స్వామి దయానంద సరస్వతి ఆర్వ్య సమాజ ఫౌండర్ ఆయన ఏమన్నాడంటే ఆయన అన్నమాట చెప్తున్నాను మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది అసలు చెప్పాలంటే ఈ రోజుల్లో భయం వేస్తుంది ఎందుకంటే జనాలు ఫిక్సేటెడ్ అయి ఉంటు ఉంటారు వాళ్ళ దగ్గరికి మెసేజ్ బాగా బలంగా వెళ్ళిపోయింది రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది అందరూ కూడా ఫిక్సేట్ అయిపోయి ఉంటారు ఈ ఫిక్సేషన్ తరతరాలు తండ్రికి అదే ఫిక్సేషన్ కాఫ్కి అదే ఫిక్సేషన్ వీధికి అదే ఫిక్సేషన్ తరతరాలుగా ఫిక్సేషన్ అయిపోయింది ఆయన ధ్యానం పరిస్థితులు గారు నదిలో మూడు సార్లు తనపై ఉంచేస్తే సకల పాపాలు పోతాయి అన్నది చాలా తప్పు ఉంది దానివల్ల ఏమవుతుందంటే అసలు పాప భయం అనేది లేకుండా పోతుంది తర్వాత నారాయణ అనేస్తే బ్రామా అనేస్తే మీ పాపాలన్నీ పోతాయి అనే మెసేజ్ మీరు పెట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పాపాలకి లెక్క చేయడం పాపం చేసేస్తారు దేవాలయం సొమ్ములు తన అకౌంట్లో వేసేస్తుంటారు పర్జీ చే అసత్య సాక్ష్య సాక్ష్యాలు చెప్పి డబ్బులు సంపాదించేస్తారు రాంగ్ డాక్యుమెంట్స్ సృష్టించేసి పర్జీ సంతకాలు చేసేసి డబ్బులు సంపాదించేస్తారు లంతాలు ఇచ్చేసి బిజినెస్ చేసి కోర్టులో సంపాదించేస్తారు అప్పుడప్పుడు అమావతం ఉంటాడు అప్పుడప్పుడు నారాయణ పెట్టాడు అప్పుడప్పుడు వెళ్ళి స్నానం చేసేస్తాడు ఎంత రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుందో చూడడం అసలు మెసేజ్ ఏంటి శాస్త్రంలో చెప్పిన అసలు మెసేజ్ ఏంటి ధర్మం అధర్మం నా శత్రుత్ అన్న రామాయణంగా వస్తుంది నువ్వేదైనా అధర్మం చేస్తే ఆ ధర్మం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించి చేరవలసినది నువ్వు ధర్మం చేసినంత మాత్రాన ఈ అధర్మం యొక్క ఫలం తుడిచివేయబడదు ధర్మం చేస్తే దున్ని నీకు సుఖం అనుభవిస్తావు అధర్మం చేస్తే నీకు వస్తుంది నరకాన్ని చెల్లి దుఃఖాన్ని అనుభవించి చేరవలసినది ఎలా ఉందో మెసేజింగ్ అలానే మెసేజింగ్ వెళ్ళదు రాంగ్ మెసేజింగ్ వెళ్ళిపోతుంది తర్వాత ఆచార్యులు పెద్ద పెద్ద సిస్టమ్స్ ని క్రియేట్ చేసి సిస్టమ్స్ ఎంతైనా క్రియేట్ చేస్తారు ఆశ్రమాలను పెట్టి పెద్ద రియల్ ఎస్టేట్ క్రియేట్ చేస్తారు ఐకర్స్ రియల్ ఎస్టేట్ ఉంటారు దాంట్లో వేలాది మంది ఉంటారు పెద్ద పెద్ద టెంపుల్స్ కనతారు దాంట్లో పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తారు జన్మ పెద్ద ఎత్తున సమీకరిస్తారు వాళ్ళు ఏమని చెప్తారో చూసినా వీళ్ళందరినీ కూర్చోబెట్టి భక్తి ముఖ్యమండి జ్ఞానం అక్కర్లేదు అని చెప్తారు సో ఇటువంటి అంటే జ్ఞానానికి భక్తికి ఒక చక్కటిని పెడతాడు ముందు ఏ కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ అన్నప్పుడు ఇది ఉండాలి అది ఉండాలి ఇప్పుడు మీరు చొక్కా దొరుకోవాలా ప్యాంట్ దొరుకుకోవాలా రెండు దొరుకుకోవాలి అందుకని అసలు ఆ ప్రశ్న వేసేటంటే అర్థం ఏంటి యూ హెవ్ క్రియేటెడ్ డైకాటర్ చక్క ఉండాలా ప్యాంట్ ఉండాలా అని అడిగినట్టు వాడు ఏదో ఒకటి ఉంటే సరపడుతుందనే మెసేజ్ పట్టుకున్న ఆ ప్రశ్న అడిగారు ఆ మెసేజ్ ఇక రాంగ్ మెసేజ్ భక్తి ఉండాలా జ్ఞానం ఉండాలా అంటారు అదేదో రాంగ్ మెసేజ్ నుంచి వచ్చిన ప్రశ్న అటువంటి రాంగ్ మెసేజ్ సమాజంలో గట్టిగా ఉన్నది కొంతమంది ఆచార్యులు ఏం చేస్తారంటే జ్ఞానానికి భక్తికి ఒక ఒక టక్కన పెట్టి జ్ఞానం వల్ల ఒడిదేమీ లేదు భక్తియే ముఖ్యమో జ్ఞానం మీద చేస్తారు ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం చేతాడు శ్రద్ధ రూపతో జ్ఞానానికి శ్రద్ధనికి శ్రద్ధకి ఒక విరోధమును ఒకటి ఉంటే కాలప లేకపోయినా అనే ఒక భావనను శ్రీకృష్ణుడు ఎక్కడా వ్యక్తం చేయలేదు నువ్వు రోజు అట్టు పెట్టుకోవాలన్నట్టుగా చెప్పాడు ఆయన చెప్పాడు కానీ ఈ ఇష్యూ ఒకటి ఉన్నది సమాజంలో కనుక ఈ స్నే కాన్ ఆర్ధ ఆర్డే కాంప్లిమెంటరీ అనే విషయాన్ని సెటిల్ చేయడం కోసం ఈ అధ్యాయము వచ్చినది అని జ్ఞానదేవుడు జ్ఞానేశ్వరులో వ్యాఖ్యానం చేస్తున్నారు తర్వాత వాపరం విడిపోయి కళ్ళుతో వచ్చినప్పుడు ఈ భగవద్గీత ఆవిష్కృతమైనదని కాబట్టి ఈ కలియుగము ద్వాపరాంతము కలియుగము దీని యొక్క స్వభావం ఏమిటంటే గంభం అధికంగా ఉంటుంది కలియుగ లక్షణాలలో అధికంగా చెప్పారు ఇక్కడ గంభం అధికంగా ఉంటుంది యథార్థమైన సాధుసంతులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వేషం బాగా వేసి సాధు సంతుల రూపంగా ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్యా చిత్రంగా ఉంటుంది దాన్ని దంభము అంట దంభము అంటే విషయం పరిజ్ఞానం ఏమీ ఉండదు యథార్థమైన తపస్సు ఏమీ ఉండదు కానీ వేషము చుట్టూ ఉండే సిస్టమ్స్ చాలా బలంగా ప్రచారం చాలా గొప్పగా ఉంటుంది దాన్ని దంభము అంట కాబట్టి సమాజంలో ఈ దంభం యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది తర్వాత యథార్థమైన సాధుసంతులు అరుదుగా ఉంటారో ఒక సందర్భంలో వాస్తవం మంచి యోగ్యమైన సాధు సంతులను దృష్టి పెట్టడం కూడా కష్టమవుతుంది ఇటువంటి సమస్య ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అప్పుడు జ్ఞానము భక్తి ఈ రెండింటికి ఒక విరోధము ఉన్నట్లుగా సమాజంలో ఒక వాతావరణము నిర్మాణమవుతుంది అటువంటి వాతావరణం నిర్మాణమైనప్పుడు వీళ్ళు జనులు ఏం చేస్తారంటే శాస్త్ర విధి ఏదైతే కలదో దానిని ప్రక్కన పెట్టడం అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది సర్వత్రా మీకు ఒక రకమైన శ్రద్ధ అనుభవానికి వస్తూ ఉంటుంది కనబడుతూ ఉంటుంది తప్ప అనేది కనపడాలని ఒక దుస్థితి నిర్మాణం అవుతుంది అయితే శాస్త్రవిధిని తిరస్కరించేటువంటి దానికి ఆ మానసిక స్థితి ఏ రూపంగా ఉంటుంది మరి మోటివ్ శాస్త్రవిధిని కాదని తన ఇష్టం వచ్చి నడించని కర్మను అనుష్ఠిస్తూ ఉంటాడు ఒకడు ఆ అనుష్ఠించేదాన్ని మాత్రం శ్రద్ధగా చేస్తాడు శాస్త్రవిధిని ప్రక్కనస్తాడు శ్రద్ధగా చేస్తున్నట్టు అనిపిస్తుంది గుర్తుడు పువ్వు తీసుకొచ్చి చూసేస్తాడు దాంతో చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారు చాలా శ్రద్ధగా చేస్తున్నారని అనుకుంటాం దూరంగా నిలబడి ధర్మం పెట్టుకుని చాలా హృదయంలో భావన కోసం వాడికి అసలు శ్రద్ధ ఉందని వీళ్ళకి ఎవరికి తెలియని కూడా తెలియదు ముక్కడి పువ్వులు తీసుకొచ్చిన వాడికి శ్రద్ధ ఉందని వీళ్ళు అనుకుంటారు జన్మలలో ఒక చిత్రమైన వాతావరణాన్ని నిలబడి వీళ్ళని క్రియేట్ శాస్త్రమును నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి నిర్మాణంలో శాస్త్రములు నెగ్లెక్ట్ చేసేందుకు హేతువు ఏమై ఉండును అని విచారణ చేశారు చేసే అంటే మూడు కారణములు ఉంటాయి ఒకటి వాడికి శాస్త్రము తెలియదు అజ్ఞానం ఇంకా వాడు శాస్త్రాన్ని ఏం పాటిస్తాను పైగా ఎప్పుడైతే వాడికి తెలియదో వాడు దాని మీద ఒక రకమైన వ్యతిరేక భావాన్ని కూడా కలిగి ఉంటాడు శాస్త్రం తెలియని వాడు ప్రచారం చేస్తూ ఉంటాడు ఏమైనా తెలుసినా శాస్త్రం వ్యర్థం ప్రచారం చేస్తాడు ఒక ఆయన ఈ బోధంతా వ్యర్థము బోధ బాధయే అని ఆ హయలు పెట్టేదానికి ఈ బోధ గురువులు ఉన్నారే వీళ్ళు తప్ప బృతి పండుచి గురువులు అసలైన అసలైన సాధన వాళ్ళ దగ్గర లేదు బోధతో సంబంధం లేకుండగా మీరు కేవలం ఆ రాముడి పేరో బాబా గారి పేరో లేకపోతే మరో మహాత్ముడి పేరో పెట్టేసుకుని ఓ తబలాని పెట్టుకుని ఆ పేరు అంటూ ఈ బోధని మొదలు పెట్టి వీళ్ళేమో మనకు అని ప్రచారం పెట్టాడు ఒక హ్యూజ్ క్యాంపైన్ అలా క్యాంపైన్ గా మీ చేస్తాం ఈ ఛానల్స్ లో అన్నింటిలోనే ఈ క్యాంపైన్ గడిచిపోతూ ఉంటుంది ఈ ఇటువంటి క్యాంపై ఎందుకు చేస్తున్నారు వీళ్ళు శ్రద్ధనే హైలైట్ చేసి భక్తి జ్ఞానాన్ని ప్రసరించేటువంటి వాతావరణం ఎందుకు వచ్చింది అంటే ఫండమెంటల్ది వాళ్ళ జ్ఞానం ఎవడైతే అజ్ఞానం కాదో వాళ్ళకి జ్ఞానం లేడ వ్యతిరేక భావం ఉంటుంది జ్ఞానం లేడల వాళ్ళకి అయిష్టత ఉంటుంది అనిష్టత ఉంటుంది ఈ జ్ఞాన శత్ర మూడు రకాల జ్ఞానశత్రువులు ఉన్నారు ఒకళ్ళు కర్ములు నిరంతర కర్మానుష్ఠాన పట్ల ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానం అంటే శత్రుభావం ఉంటుంది శత్రువు పట్టు కొడతారని నా అభిప్రాయం కాదు జ్ఞానాన్ని వ్యతిరేకిస్తారు ఇప్పుడు దేవాలయం మీరు ఏదైనా మంచి మాటలు మొదలుపెట్టారు ఇక్కడ కుదరదండి ఇక్కడ భక్తులు వస్తారు గంటాది కొట్టాల్సి నేను పూజాది చేసుకోవాల్సి ఉంటుంది సంబంధం లేని మాటలు ఏంటి సంబంధం లేని మాట్లాడాలి గీత అంటే గీత ప్లేస్ కాదు మీరు మీరు హాల్ తీసుకుంటున్నాను చెప్తారు ఏమిటి If there is one place which is most unfit for teaching of Gita or Upanishads, that is the temple it is. Most unfit place it is. In the great time, Akkara, Mata-rakamayana, Sraddhani, Karshi, Vesha, Jnanani, Vithri, Vistarvani. Karma parayana, Jnana, Satrulga, Untarvani. Radha, Yoga people, Untarvani, Hatha Yoga people. Hatha Yoga, Untarvani, Untarvani, Untarvani. ఆరోగ్యం కొరకు యోగా కేందే చెప్తూ ఉంటాను కాబట్టి నన్ను యోగ విరోధిగా మీకు వ్యతిరేకం ఉంది మఠయోగా కూడా ఉంటారు వాళ్ళు కుంభకము తర్వాత క్రియలు తోటక పెద్ద పెద్ద వస్త్రాలను నీళ్ళేసి మళ్ళీ పైకి రాగడం యోగము ఇలాంటివి కూడా ఉంటారు అలా ఆటాకంగా వెళ్ళిపోవడము ఇవన్నీ మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి జ్ఞానం అంటే వ్యతిరేకంగా ఉంటారు జ్ఞానశత్వం ఉంటుంది అవకాశం ఉంది లేని లేకపోతే వాళ్ళు మహాత్మ్యం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళ గురించి చెప్తారు ఇంకా భక్తుడు ఈ శ్రద్ధార్థక శ్రద్ధార్థ భక్తి కదా వీళ్ళకి జ్ఞానం అంటే విరోధం ఉంటుంది అంటే వాళ్ళు ఏమంటారంటే వీడు జ్ఞానంతో దేవుణ్ణి వశం చేసుకుందామని చూస్తున్నాడు వాడికి ఎంత అహంకారమో చూడు అంటారు అంటే జ్ఞానం అందరూ కూడా తప్పట్లు ఆ జ్ఞానం వాడు చేసి వీడు పురుగు అన్నట్టుగా ఇప్పుడు వాడేం చేస్తున్నట్టు భక్తి పేరు పెట్టి పేరు పేరు ఉచ్ఛేదించి వసం చేసుకుంటున్నానని చూస్తున్నాడా అది మంచిది శాస్త్రాల్లో అధ్యయనం చేసి తెలిసి కర్మని చేయుట ద్వారా ఈశ్వరుణ్ణి వసం చేసుకుందామని చూస్తే అది అహంకారం ఊరికే నామాన్ని ఇలాగ హార్మోని పెట్టి నామాన్ని తవరాలతో హడావిడి చేసి డ్యాన్స్ చేసి అది భక్తి అది మంచిది జ్ఞానం మాత్రం సరికారం అని సో ఆ రకమైన ఒక మెసేజింగ్ వాళ్ళు కడతారు ఈ భక్తి పీపు వాళ్ళ భక్తి అని తెలుసున్న కాబట్టి ఈ ఈ వైవిధ్యము సృష్టించి ఇటువంటి రాంగ్ మెసేజింగ్ అని సమాజంలోకి తీసుకెళ్ళేటువంటి వాతావరణం ఉన్నది దానిని సరిచేయటము ఈ అధ్యాయంలో కలిగిస్తాయి వాస్తవ ఏమంటే జ్ఞానమోటి వృత్తికి వైవిధ్యము లేదు ఎవడైతే రెండింటికి విరోధము గలదని అనుకుంటాడో వాడు అజ్ఞానం అది తెలుసున్న మాట కాబట్టి రెండు కాంప్లిమెంటరీ ఒక స్థాయిలో కాంప్లిమెంటరీ మరొక స్థాయిలో జ్ఞానమే భక్తి వృత్తియే జ్ఞానము రెండు మెర్జేసాయి దీనికి దృష్టాంతం ఏమిస్తారంటే చెట్లు మొదట్లో మొదలు నందు విడివిడిగా ఉంటాయి కానీ ఆమె చెట్లు పైకి వెళ్ళినప్పుడు అక్కడ కేనప్ అంటారు ఆ కొమ్మలోని కలిసిపోయి దీని చెట్టు కొమ్మలు వేరుగాను దాని చెట్టు కొమ్మలు వేరుగాను కనపడవు అంతా ఒకే పక్కని ఆకులతో నిండి ఉంటుంది భేదము మీకు కనపడవు మొదటి చేసి చూస్తే భేదంగా పైకి చూస్తే అంతా ఏకరూపంగా కనపడుతుంది చంద్ర చూస్తే వేరువేరుగా కనపడుతుంది ఈ భక్తి జ్ఞానములు ఇటువంటివి కాబట్టి ఈ విషయంలో ఉన్నటువంటి శంకము సందేహములు విపరీత ప్రత్యయములు అంటే తప్పు ధారణములు వీటన్నిటినీ కూడా సెఫరేట్ చేసుకునేందుకు ఈ యొక్క అవకాశం ఆ విధంగా ఈ అధ్యాయం ప్రారంభమైనది భష్యతర్లౌకాటిక తస్మాత్రం ప్రమాణం భగవద్వాక్యాశ్నబీజ శ్రీకృష్ణుడు ఏమన్నాడు నువ్వు గట్టిగా పట్టుకో నీకు దారి చూసేది ప్రమాణము అంటే దారి చూసేది శాస్త్రం అని చెప్పారు శ్రద్ధని చెప్పలేదు గమనించేటప్పుడు శాస్త్రం అని చెప్తున్నాడు శాస్త్రం జ్ఞానంలో పడి మీరు వెళ్ళదు భక్తి కాలేదు శ్రద్ధ అంటే భక్తి వెంటనే అర్జునునికి ప్రశ్న మనస్సులో లేచేది అర్జున ఉ శాస్త్రవి శాస్త్రవి శ్రుతిస్మృతి శాస్త్రచోదనా ఉత్స్య పరిత్య యంతే దేవాదీన్ పూజయంతి శ్రద్ధ ఆస్తిక్యబుద్ధ్యా అన్వితా సంయుక్త సంత వ్యవర ఎవరైతే అంటే ఎవరంటారు వీళ్ళు వీళ్ళు వీళ్ళు ఏ కులం వాళ్ళు లేకపోతే ఏ వర్గం వాళ్ళు నార్త్ ఇండియన్సా సౌత్ ఇండియన్సా అలాగే భేదమేమై ఎవరైనా కావచ్చు అవిశేషిత చిన్న ఉంది లఘితి యహారం కదా ఎవడైతే అని అనేది శ్లో ప్రజహానికి అక్కడ అంటే ఎవరు హూసోయ అని ఆయన ట్రాన్స్లేట్ చేసేవారు ట్రాన్స్లేట్ హూసోవెక్టి జబర్దస్త్ చెప్తూ ఉంది ఆ యహానే పదానికి ఎవరైనా కావచ్చు మానవ మాత్రుడు దాని కనుక రకాల మీకు జక్టీవ్ ఏంటో ఏ యతి బహవచనం అలాంటిది ఎవరైనా కావచ్చు అది శేషత అలాగే బ్రాహ్మణ క్షత్రియాన్ని విశేషమో అయితే పండితులు పండితులనో భక్తి గల వాళ్ళు భక్తులు లేని వాళ్ళను ఈ విశేషాలు ఏమి పెట్టండి ఎవరో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాస్త్ర విధిని పక్కన పెట్టారు శాస్త్ర విధి అంటే విధానం విధి విధానం విధానం అంటే మ్యాండేట్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది మ్యా శోదన మ్యాండేట్ స్మృతి యొక్క మ్యాండేట్ కావచ్చు స్మృతి శాస్త్రము రెండు రూపాలుగా ఉంటుంది శృతి స్మృతుల రూపంలో ఉండే శాస్త్రము యొక్క మ్యాండేట్ ఏదైతే ఉన్నదో దీన్ని పక్కన పెట్టేస్తారు స్థుద్య పరిశుభ్య విడిచిపెట్టేస్తారు అసలు శాస్త్ర విధిని విడిచిపెట్టడానికి హేతువులు మూడు అని చెప్పారు అట్లా మొదటి హేతు ఏమిటి అజ్ఞానం అది తెలియదు రెండవ హేతు ఏమిటో తెలుసిన ఉపేక్ష నెగ్లెక్ట్ అదే వాడికి తెలియకపోవడం కాదు తెలుసు కానీ నెగ్లెక్ట్ ఓ చోట వాళ్ళు పోయాడు నీళ్లు పోసి తెలుసు పయసా పయసా పైసా ప్రోక్ష అనేదో వాడే అంటాడు ఆ కల్పాన్ని వాడే అంటాడు వయసాప్రోక్షి అంటాడు ఆయన పండితుడు అన్నవాడు అద్భుతముడు పండితుడు అక్కడ విషకంపుడు ఆ ఇటకని పాలతోటి అసలేదు ఆ ఇటకని పెట్టి దాన్ని యజ్ఞహోత్రు పెడతారు అది యజ్ఞంలో కర్మ యజ్ఞలో లభాన్ని కర్మ ఆయనకి తెలుసు ఆయన ఆయనే అంటున్నాడు పయసాప్రోక్షతి అని వాళ్ళు అలా వాళ్ళకి డైరెక్షన్ వస్తుంది కర్మ చేసుకుంటూ పోతారు పయసాప్రోక్షతి అని అన్నాడు ఇక్కడ నీళ్లున్నా అక్కడ పాలున్నాయి నీళ్లు పోసేసి నీళ్లు కోసేది అన్నాడు ఏజ్ఞానం పాలు కనబడే ఏం అంటే కనపడకపోవడం అడిగితే ఇస్తారు కదా మళ్ళీ మళ్ళీ పోయండి కానీ మళ్ళీ పాలు అడుగుతుంది ఆ సరే ఆమె తీసుకుని వెళ్ళారు కానీ అప్పుడు ఆ పాలు పోసారు ఇది ఉపేక్ష తెలుసు నెగ్లెక్ట్ అది రెండో ఇంకా మూడో వాడు ఉంటాడు వాడి విరోధం వాడికి శాస్త్రం మీద విరోధం ఉంటుంది అంటే చేయదు శాస్త్రం ఎలా చెప్పింది అంటే చేయదు వాళ్ళకి ఏదో విరోధం ఉంటుంది విరోధానికి హేతువు అనేకం ఈ కల్చిస్ పీపుల్ వాళ్ళ కల్తలో ఉన్నదైతే పట్టుకుంటారు వాళ్ళ కల్తలో లేకపోతే వాళ్ళు విరోచిస్తారు మనుస్మృతికారుడు చెప్పాడు అన్నాడు అనుకోండి మను అంటే మాకు ఇష్టం లేదండి రోడ్డు అంటే లేకపోతే మనువు వైష్ణవుడా కదా వైష్ణవుడైతే కాదు వైష్ణవుడు ఈ మధ్యన వచ్చారు వైష్ణవులు శివు శివులు అన్నది ఈ మధ్యనొచ్చారు శ్రీకృష్ణుడు కాలంలో వైష్ణవులు శైవులు లేవు కాబట్టి మనువు వైష్ణవుడు కాదు వైష్ణవుడు కాబట్టి మేము చేయడం నాకు వైష్ణవుడు అయి ఉండాలి లేకపోతే వాడు ఎప్పటి వాడేమైనా విరోధం అలా ఉన్నారు కాబట్టి శాస్త్రవిధిని విడిచిపెట్టడానికి అజ్ఞానము కానీ ఉపేక్ష కానీ విరోధము కానీ హేతు అవుతూ ఉంటుంది అది ఎవరి విధి దేసం వాడు శాస్త్రవిధిని వీలుపెట్టేస్తాడు వీలుపెట్టేసి ఏం చేస్తున్నాడు వెళ్ళేది వ్యవహారం చేసుకుంటే చర్చ లేదు అసలు లోకం వ్యవహారం చేయట్లేదు వాడు పూజలు ఏ చెల్తే దేవాది దేవతలు మొదలైన వారిని పూజ ఏంటి గజ అంటే పూజ పూజిస్తున్నారు దేవతల్ని పూజించడము అంటే హోమం చేసి దేవతలకు ఆద్యోషం హోమ ద్రవ్యాలను హోమం చేస్తే దాన్ని కూడా పూజనే ఉంటారు పూజ అంటే పువ్వులే కానక్కర్లాస్తూ దండం పెడితే కూడా పూజలోకి వస్తుంది కాబట్టి దేవతల్ని పూజిస్తున్నారు ఇది హోమం చేసి వాళ్ళకి తప్ప మంత్రం ఒకటి చెప్తాడు హోమం ఇంకొకటి వస్తాడు అది శాస్త్ర విధికి విరుద్ధం హోమన్ చేసి వాళ్ళు మంత్రం చెప్తాను మంత్రం వచ్చి చెప్పకపోవచ్చు లేకపోతే డివిజన్ ఆఫ్ లేబర్ నేను నెయ్యి ప్రాడేస్తూ ఉంటాను నువ్వు మంత్రం ముందు పడేసి నెయ్యి పోసేస్తూ ఉంటాను ఉపేక్ష ఆ మంత్రం చెప్పిన దానికే ఈ హోమానికి పొంతన ఉన్నాను క్రికెట్ లో రన్నింగ్ ఉంటుంది కొట్టి పరిగెత్తాలి కొట్టినప్పుడు పరిగెత్తడు కొట్టకుండా పరిగెత్తాడు అంటే ఎలా మీరు వాళ్ళని ఆడిస్తారా అక్కడ కొడతాడు పరిగెత్తడు ఏమంటే పరిగెత్తి ఛాన్స్ ఉన్నప్పుడు పరిగెత్తడు దూరంలో వెళ్ళి మీరు మీద రన్లు తీయచ్చు పరిగెత్తరాలు నిలబడతాడు పూర్వంలో ఉండి కూడా ఒక ప్లేయర్ ఏదో టెస్ట్ మ్యాచ్ల్లో నడుస్తుంది పోల్ని తర్వాత కొట్టచ్చు నేను ఐదు రోజులు కదా తర్వాత కొట్టచ్చు ఇప్పుడు ఇది పరిగెత్తకపోతే నష్టం టైం పరిగెత్తవచ్చు ఇది అప్పట్లో ఇది ఏదో రోజు కదా ఇప్పుడు టీచ్ కొట్టేసి వెంటనే పరిగెత్తాడు పరిగెట్టడు పొట్టకుండగా పక్కనే బౌలర్లు పరిగెడతారు అప్పుడు అవుట్ అయిపోతుంటారు అలా చేస్తే మీరు ఏం చేస్తారు ఆ ప్లేయర్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ చేసేసి డిస్మిస్ చేస్తారు ఫోమాలు మీరు అలా వేడు స్వాహా మంత్రం చెప్తుంటే మధ్యలో వేస్తాడు స్వాహార్లు వేడు పిఎం గారు వేసేస్తాడు రెండు గిరిజారు తీరామృత్య అమృత స్వాహ అని ఆయన అనుకునే మాట్లాడ అలా చూస్తాను ఎందుకంటే వేయాల్సిందే వేసేసానులే అలా హోమాలు చేస్తే క్రికెట్లో అలా చేస్తే అప్పుడు ఆయనకు తెలిసి ఎమే హోమానికి రాక నేను చేత కాదు వాట కాదు వేరు నాకు తెలుస్తాను ఇప్పుడు తెలుసుకుంటే తప్పదే ఇలా ఉపేక్ష అస్త్ర విధమే ఉపేక్ష చేసి పూజలోకి చేస్తూ నేను చెప్పింది ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ హియర్ ఇక్కడ శ్రద్ధయా ఇప్పుడు నేను చెప్పినది శ్రద్ధ లేదుగా వాడికి కాబట్టి అది ఇక్కడ చర్చ కాదు అది చర్చనీయాంశం అవదు అజ్ఞానం నుండి ఉపేక్ష చేసిన వాడు చర్చనీయాంశము కాదు విరోధము గలవాడు చర్చనీయాంశము కాదు కేవలము అజ్ఞానం చేతను మాత్రం చేసేవాడే చర్చనీయాంశము ఇక్కడ అజ్ఞానం వాడికి అంటూ శ్రద్ధ కానీ కోమం సరిగ్గా చేయడు ముక్కు పట్టుకోవాలంటే ద్రోహం గురించి పట్టుకుంటాడు శ్రద్ధగా పట్టుకుంటాడు గట్టిగా శ్రద్ధగా పట్టుకుంటాడు తెలియదు అజ్ఞానం ఉంటుంది కదా తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి వాళ్ళని మనం చర్చిస్తున్నాము ఉపేక్షాభావంతో వాళ్ళని మనం చర్చించటం విరోధం కారణంగా శాస్త్రాన్ని పడక్కన వాళ్ళని మనం చర్చించాలి కేవలము అజ్ఞానం కారణంగా మాత్రమే శాస్త్రాన్ని పక్కన పెట్టి శ్రద్ధ బాగా ఉంది వాడికి శ్రద్ధతో చేస్తూ ఉంటారు మనకి ఇటువంటి వాళ్ళందరూ కనపడతారు నిజానికి ఆల్ కల్చర్ పీపుల్ కామన్ దిస్ క్యాటగిరీ ఒక కల్చర్ కల్చర్ రెండు రకాల ఒకటి ఒక దేవుడి విగ్రహం వల్ల పెట్టుకుని ఆ కల్చర్లో పోతూ ఉంటాడు ఇంకా మిగతావన్నీ వీ డోంట్ కేర్ మిగతావన్నీ వీ డోంట్ కేర్ అదే అదే అలా రెండవ లక్షం కవిత ఇండియాలో ఎక్కువ ఓ మహాత్ముల్ని ఒకటి పెట్టుకుంటారు ఓ స్వామీజీనో లేకపోతే ఒకప్పుడు గృహస్థుల్ని పెట్టేసుకుంటారు గృహస్థులు కూడా ఈ పుస్తకంలో దిగుతారు వాళ్ళను లేకపోతే స్వామీజీలో పెట్టుకుంటారు ఆయన పల్లకీలో పెట్టేసి ఉరేదించారు పల్లకీ ఒకటి తయారు చేయిస్తారు ఆ పల్లకీకి బంగారకు తొడుగు వేస్తారు దానికి పూలమాలతోటి అలంకారాలు అని చెప్పేసి ఈ మీ దాంట్లో గుర్చోబెడతారు ఇతను పెద్ద ఆయన అయ్యి ఉంటాడు ఎక్కడ లేడు డైరెక్ట్ గా ఇండియా టాండి తీసుకెళ్ళి దాంట్లో గుర్చోబెడతారు చూడో పెట్టి ఓం ఓం అంటూ చుట్టూ తిప్పేస్తూ ఉంటారు లేకపోతే ఏంటి మీద తిరిగి తిప్పేస్తూ ఉంటారు ఇలాంటివి ఏమో చేస్తూ ఉంటారు తల్ట్ ఆయన ఫోటోలు ఇక్కడ పెట్టేసుకుంటారు ఇక్కడ ఒక ఫోటో ఇక్కడ ఒక ఫోటో పెట్టుకుంటారు బాత్రూమ్ తో సహా ఎక్కడ పెడితే అక్కడ ఫోటోలు పెట్టేస్తారు ఆ ఫోటోలు అన్నింటి మాలలు వేసేస్తూ ఉంటారు విగ్ర విగ్రహాలు పెట్టేయటం ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేసి కల్ట్ కింద తయారు చేయటం నిజానికి కొన్ని వేదాంతములు బోధించేటువంటి సంస్థలు ఉన్నాయి వాటిల్లో కూడా ఈ కల్ట్ లక్షణాలు కొద్దిగొక్కో ఈ మధ్యకాలంలో ప్రవేశిస్తుంది వేదాంతములకు జ్ఞానమునకు సేవకు మనము కట్టుబడి ఉండాలి మనకు యూనివర్సల్ గా ఉండాలి తప్ప కల్చుగా ఉండకూడదు అని చాప్టర్లో రాసుకుని ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు నడిపించినటువంటి అత్యంత యోగ్యమైన సంస్థలలో కూడా ఈ మధ్య ఈ దంభము ప్రవేశించింది ఎందుకు ప్రవేశించింది జ్ఞానము ప్రకటిపోయి శ్రద్ధ పెరగడం వల్ల తప్ప జ్ఞానం లేదు అజ్ఞాన పూర్వకమైన జ్ఞా శ్రద్ధ కారణంగా ఇటువంటి కల్పిష్ఠ లక్షణాలు కనపడుతూ ఉంటాయి వీటికి కనపడతాయి ఇటువంటి పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి అలాగే వీళ్ళు అజ్ఞానంలో ఉంటారు కల్పిష్ఠ లక్షణాలు కలిగి ఉంటారు ఆత్మ శ్రద్ధ శ్రద్ధ ఆస్తిత్య బుద్ధి ఈ మహాత్ముడు ఉన్నాడు ఈమె దేవుడు చెప్పిన వాక్యమే మనకి వేదము ఆయన రామాను అంటే రామా అంటాడు రామా కాదు వాళ్ళందరూ రామా రామా అంటున్నారు మీరందరూ రేమా అనండి అంటే వీళ్ళు రీమా రీమా అని భజన చేస్తారు ఆ లెవెల్లో ఉంటారు కలిపి స్త్రీ అలాగే శ్రద్ధ అయితే ఉంటుంది తప్ప జ్ఞానం సున్నా వాళ్ళు పూజలోకి చేస్తూ ఉంటారు శ్రద్ధ ఆస్తిక్య బుద్ధ అన్విత సంయుక్త ఇది చదువుకుంటే నాకు అనిపిస్తుంది ఇదంతా ఆధునిక హిందూ సమాజం కోసమే పెట్టాడా శ్రీకృష్ణుడు అని నాకు అనుకృష్ణ అధ్యయనం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ గీతను మనం పెట్టుకుంటే ఇది మనకి ప్రతిసారి చాలా అడ్డుకుడుతూ ఉంటుందని వీళ్ళు గీతలు దూరం పెట్టేశారు గీత పెట్టకడ ఇప్పుడు మీరు మఠములు ఆశ్రమములు దేవాలయములు పూజాస్థానములు ఇలాంటివి అవేగా ఉంటాయి పెద్ద పెద్ద ధర్మాధికారులు మతాధిపతులు మఠాధిపతులు పీఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టంలో ఎవరు గీతని పఠించరు గీతను బోధించరు